ఇతరమైన దేవతను దేవత ఇతరము అని మీరు ఉపాసన చేస్తూ ఉంటారు అంటే దేవత కంటే భిన్నంగా నేను ఉన్నాను నాకంటే భిన్నంగా దేవత ఉన్నాను దీంట్లో ఇంకో రహస్యం మీరు ఒక దేవతని భేద బుద్ధితో చేస్తున్నారు అంటే మీరు చాలా కొద్ది కాలంలో అనేక దేవతలని భేదబుద్ధితో ఉపాసన చేసి చేయాల ఎందుకంటే ఒకసారి భేదాన్ని మీరు పెట్టేస్తే ఇంకా భేదము అలా విస్తరించిపోతూ ఉంటుంది బంగారం అనే మాట మరిచిపోయి కర్ణాభరణము అన్నారంటే ఇంకా కర్ణాభరణం దగ్గర ఆగదం నాసాభరణం కావాలి కంఠాభరణం కావాలి హస్తాభరణం కావాలి పాదాభరణం కావాలి ఇంకా ఎవరు ఆభరణాలు అవసరం అలాగే ఒకసారి ఈ దేవత వేరు రాముల వారిని నేను పూజిస్తున్నాను రాముడు వేరు వేరు అని మీరంటే మరి సీత మాట ఏమిటి సీతాదేవుని పూజించు మరి హనుమంతుడి మాట ఏమిటి హనుమంతుడిని పూజించు కొన్ని నేను దేవాలయానికి వెళ్ళాను ఆ దేవాలయంలో మెయిన్ గర్భ మెయిన్ గర్భగృహంలో అక్కడ సీతారామచంద్ర సీతాలక్ష్మణ సమేత రామచంద్రుడు మెయిన్ ఏమంటే పోనీ రాముడు అనొచ్చుగా సీత ఉండాలి పోని సేతు ఉంటే పోని రాముడు సీత ఉండొచ్చుగా ఈ లక్ష్మణ్ ఎందుకు అక్కడ అంటే అడవికి వెళ్ళాడు కదా కాబట్టి లక్ష్మణ్ కూడా ఏదో అర్థం అంటూ అయిపోయింది మరి హనుమంతుడిని వదిలిపెట్టేది ఏమీ వదిలిపెట్టలేదు ఎదురుకుండగా ఆ హాల్కి ఇక్కడ రాముడు ఉంటే ఇటువైపు హనుమంతుడు వెనకాల ఉన్నాడు కాబట్టి హనుమంతుడు ఈజ్ టేకింగ్ కేర్ అయిపోయింది అక్కడికి ఇంక ఈ పక్కన రామానుజాచార్యులు ఆల్వార్లు సన్నిధి ఓ అరడల ఉంది అరడజల ఉందో డజర్ ఉందో ఆలవార్లు ఆలవారు చేశారు అది ఇటు పోనీ అక్కడతో ఆపచ్చు కదా ఇటు పక్కన గోదాదేవి హౌ గోదాదేవి గోదాదేవి అండ్ వాట్ ఈస్ గోదాదేవి సో చూడండి ఒక దేవతని ఆరా ఒక విష్ణువు విష్ణువే సర్వము మొదలుపెట్టిన వాడు ఎక్కడ తేలిడు ఇంకాను ఇంకా అక్కడతో చోటు అయిపోయింది లేకపోతే విశ్వక్షేరు పెట్టచ్చు ఇంకో హళ్ళని పెట్టచ్చు ఇంకొకళ్ళని పెట్టచ్చు పెట్టచ్చు దీని రహస్యం ఏమిటంటే ఒక దేవతని మీరు ఆరాధించాలి భిన్న బుద్ధి భేద మొదలు పెడితే సూనిట్ విలుబోటు మల్టిపుల్ సూన్ చాలా చిత్రంగా ఉంటుంది నాకేమనిపించిందంటే ఇవాళ పొద్దున్న పుస్తకం చూస్తుంటే నాకు అనిపించింది సరస్వతిని నేను ఉపాసించాలి అనుకున్నాను సరస్వతిని ఉపాసించాలి అనుకున్నా అనుకున్న వెంటనే భాష్య పుస్తకం తీసుకుని చదువుకుంటున్నా అది సరస్వతి ఉపాసన కాదా అది సరస్వతి ఉపాసనే కదా కానీ ఇంకొకటి ఏం చేస్తాడు ఆ భాష్య పుస్తకాన్ని పేట వేసి పెట్టి దాని మీద పూజ చేస్తాడు అది సరస్వతి ఉపాసన వాడి భాష్య పుస్తకాన్ని చదువుకుంటే ఉపాసన కాలేదు అది పుస్తకం పేట మీ పెట్టి దానికి పాద్యం సమర్పయా పుస్తకానికి పాద్యం ఏమిస్తారు మీరు తడిసిపోతుందిరా పుస్తకం అయితే మరో ప్లాస్టిక్ అయితే మళ్ళీ వీటి తెలివితేటలకి లోటు ఏం లేదు ప్లాస్టిక్ ఆయటం వేసి దానికి పెద్ద పెద్ద పాధ్యవసర్తించడం పుస్తకానికి ఏమండి సరే పోనీ ఆ పుస్తకాన్ని సరస్వతి భావనతో నువ్వు పూజ చేస్తున్నావు అక్కడ అలా చేయొచ్చు కదా ఓకే మొదలుపెట్టు ఆహ్వానించు సరస్వతిని ప్రణోరేవి సరస్వతి మొదలుపెట్టు కాదు ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేశారు అంటే సరస్వతిని ఉపాసించడం అంటే చదువుకోవడం కాదు పుస్తకాన్ని పూజించడం పుస్తకాన్ని పూజించడం కొని పూజించు నో ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి ఏంటి పోని సరస్వతిని పూజిస్తే ఆవిడ విఘ్నాల్ని తొలగించదా తొలగించడం కాబట్టి ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి అప్పుడు ఆయన విఘ్నాలను తొలగిస్తాడు ఆ తర్వాత సరస్వతిని పూజించాలి ఆవిడ నీకేమో ఆశీర్వదనం వస్తుంది అప్పుడు పుస్తకం చదువుకోవాలి చూడండి ఆ పుస్తకంలో ఏమని చెప్తారు భేదం అంతా అసత్యమని ఆ పుస్తకం చెప్తూ ఉంటుంది మీరు వేదార్జీ నావు కాబట్టి నేను పూజ చేయడం గురించి నేనేమంటా మీరు భేద బుద్ధితో ఒక పూజ మొదలు పెడితే అది రెండు దగ్గర ఆగుతుందని మీరు అనుకుంటున్నారు రెండు దగ్గర ఆగదు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వంద నూట ఒకటి నూట రెండు భేదబుద్ధితో కాబట్టి భేదబుద్ధికి ముందే మీరు విలువలు కాదు స్పస్తి పలకాలి కాబట్టి ఎలా అలా చూడాలి ఏ రూపమైనా సరే ఎన్ని రూపాలైనా ఉండవి గోదాదేవి ఉండని అల్వారులు ఉండని ఎన్ని అన్నీ ఓంకారమే ఎందుకంటే రూపములన్నీ నామంలో అంతర్గతం అవుతాయి నామములన్నీ ఓం అనే అవుతాయి కాబట్టి ఇవన్నీ ఓంకార రూపములే ఓంకారం యొక్క వివిధ వివర్తములు తప్ప వేరే ఏమీ కాదు ఆ ఓంకారము పరమేశ్వరుని యొక్క స్వరూపము ఓంకారం ఎక్కడ ఉంటుంది బయట వెళ్ళాడుతూ ఉంటుందా మీ హృదయంలో ఉంటుందా మీ హృదయం శబ్దం కదండి శబ్దం బయట ఉండదు మీ శ్వాసకోశములే ఉండి మీ కంఠంలోనూ ఉంటుంది శబ్దం కాబట్టి ఓం మీ లోపల కాబట్టి ఓంకార రూపంగా బయట ఎన్ని రూపాలుగా ప్రకటమవుతున్న పరమేశ్వరుడు నా హృదయంలో చైతన్య రూపంగా ప్రాణశక్తి రూపంగా ప్రాణశక్తికి మూలముందు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అది ఉపాసన మీరు అలా ఉపాసన చేయాలి తప్ప ఈ భేదములే సత్యము అని ఉపాసన మీరు బుద్ధిమంతులు అనిపించుకోరు అత యోన్యాన్ దేవతాముపాస్తే అన్యోసౌ అన్యోహమ స్మృతి నాస్త వేద వాడు తెలివైన వాడు కాదు తెలిసిన వాడు కాదు ఇంకా ఏమిటి యథా పశువు ఏమం స్థదేవాన దాంట్లో వాడిని పశువుతో పోలుస్తున్నారని మీరు అనుకోదు అది కాదు అక్కడ దృష్టాంతం అక్కడ దృష్టాంతం మనకి చదువు వాడు వింత పశువు అని అంటారు అలాంటిది కాదు ఆ సందర్భం వేరే ఉంది అక్కడ పశు శబ్ద ప్రయోగం యోగ్యంగా అలా చెప్పారు మీ నాలుగు కాళ్ళ పశువు వెంత పశువు అంటే మీరు రెండు కాళ్ళ పశువు అదే వింత పశువు అని అలా ప్రయోగించారు పశువుతో చెప్పారు కానీ ఇక్కడ స్కృతి ఎలా చెప్పట్లేదు యథా పశువు ఏవం సదేవాహన్ అని అక్కడికి వాక్యం నష్ట వేద కుపరుష్ట యథా పశువు రేవం సదేవా నాన్ అది మీరు వింటే ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీరు ఎద్దుకి లేక ఆవుకి ఆవు కాబట్టే పోది బర్డెకి ప్రతి వాళ్ళు ఆవు పెట్టుకోరు ఆవు మీద కొంత సిద్ధ ఉండి ఆవు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదనో లేకపోతే శ్రీకృష్ణుని సంతోషిస్తాడనో ఏదో సెంటిమెంట్ పెట్టుకోవాలి కాఫీకి ఆవు పాలు అనుకూలంగా ఉండవు బర్రపాలే అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొంతమంది ఆవు పాలు వద్దు బాపు మేము బర్రపాలే పెట్టుకుంటాము శ్రీకృష్ణుడికి మేము పూజాది చేసేస్తాం ఆవే పెట్టుకోవాలా ఏవి అని ఇలాంటి తెలివితే వాళ్ళు గేదే పెట్టుకుంటారు ఆవు పెట్టుకోరు ఆ గేది పాలు వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి గేదికి దాణా పెడతారు ఖరీదైన దాణా కొని పెడతారు పూర్వం గేదిని పాలు పిచ్చికేసుకుని బయట వదిలేస్తే అది ఇలా మళ్ళీ ఇంటికి వచ్చేసేది అలా రాయల్ గా వచ్చేస్తాయి అలా వచ్చేస్తాయి కాకపోతే వీటికి వెళ్ళి ఒక అన్న పెట్టి ఇప్పుడు ఎక్కడ వీధి పెడతారు ఎక్కడ గ్రామాలు కూడా అర్బనైజ్ అయిపోయి ఉన్నాయి పశువుకి ఎక్కడ చోట్లేదు వెళ్ళాలి గోచరములు అన్నిటినీ కూడా కాలునీస్ కింద మార్చేస్తారు కాబట్టి ఇప్పుడు పశువులకి చోటు లేదు పశువు ఎక్కడ ఉంటుందో ఉంటుంది దానా మార్కెట్లో కంపెనీల వాళ్ళు దానా తయారు చేసి దానా వేరు కోళ్ల దానా వేరు అన్నిటి ఆ దానా ఖరీదేగా ఉంటుంది దాన్ని కొని తీసుకొచ్చి వీడు పెడతాడు డబ్బు కొను పెడతాడు దగ్గంటే వీధిలో ఉంటుంది కొనక్కర్లా మరి ఈ దానా కొనాలి కొని పెడతాడు ఎందుకు పెడతాడు అది పాలిస్తుంది కాబట్టి పెడతాడు ఇతా పశువు ఏవం సదేవానా వీడి దేవతలకి వీడు ఎందుకు పూజ చేస్తున్నాడు వాళ్ళు ఏదో వీడు ఏదో కొంత ఉపకారం చేస్తారనే కదా పూజ విఘ్నేశ్వరుని ఎందుకు పూజ చేస్తున్నారు విన్నాను పోగొడతాడని పూజ ఎఫెక్ట్ పాజిటివ్ గా ఏమీ ఇవ్వకపోయినా మా తండాలు మేము పుడుతుంటే ఆటంకం లేకుండా చేస్తాడు అందుకోసమని ఆయన్ని పూజ సరస్వతిని ఎందుకు పూజ చేస్తున్నారు ఆవిడ విద్యని ఇస్తుంది విద్యను ఏం చేసుకుంటారు డబ్బు సంపాదించుకుంటారు విద్య ఉంటే నాలుగు మాటలు మాట్లాడగలిగి నాలుగు శ్లోకాలు నాలుగు పద్యాలు చెప్పగలిగితే జనం కీర్తి ప్రతిష్టలు వాళ్ళు సంస్కృతం రాని వాళ్ళు మనం ఏం చెప్పినా చెల్లుబాటు ఉంటుంది సంస్కృతం రాని వాళ్ళు ఉండాలి సంస్కృతం వచ్చిన వాళ్ళైతే దే కెనాట్ హ్యాండిల్ సమ్ ఆఫ్ దిస్ థింగ్స్ సో ఇన్ని లక్షణాలు కుదిరితే సరస్వతి పూజ చేసినందుకు ఇవన్నీ లభిస్తాయి సభా సభా జయం సభలో జయించుకురావాలి జయించుకు రావడం అంటే అందరూ చప్పట్లు కొట్టాలి దుశ్చాలు కప్పాలి దుస్యాలు అంటే అక్కడ దుష్ అంటే రెండు అర్థంలో వచ్చిందనుకుంటాను డబ్బు విషయాలు ఏదో అర్థం అది కప్పాలి తర్వాత సత్కారముటి చేయాలి బంగారము అది కూడా ఇచ్చినా కూడా బానే ఉంటుంది అప్పుడు ఆ ఇంటికి వెళ్తే దాన్నే సభా జయము అంటారు సభలు జయించడం సభలో వాళ్ళందరూ వ్యమొహాలు మనం తెలివైన వాళ్ళవన్నీ ప్రూవ్ అవ్వాలి దాన్నే సభాజేయము అంటారు అదంతా మనకి సరస్వతి పూజ చేస్తే రహించారు ఇదంతా భేద బుద్ధి కాబట్టి వీళ్ళు సరస్వతి పూజ ఎందుకు ఇప్పుడు బిజిన శ్రీకులు ఆ దీపావళి రూపాయలతోటి లక్ష్మీదేవిని పూజ పాపం వాళ్ళు దే డోంట్ హైడ్ ఎనీథింగ్ లక్ష్మీదేవిని రూపాయి కాసులతో పూజ చేస్తారు వాళ్ళకి ఏం కావాలి ఏం చేస్తున్నారు వెరీ వెల్ అండర్స్టూడ్ దే అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్ ఆ లక్ష్మీదేవి ఫోటో కూడా బంగారు పాత్రలో రూపాయి కాసుల్ని అలా పోస్తూ అలాంటి ఫోటో అలాంటి ఫోటో పెట్టుకుని రూపాయి కాసులతో ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహానాలుగుడు వీరంతా అలా అనలేడు నోరు తిరగదు ఐకారాన్ని వాడడం శ్రీ మహాలక్ష్మి అయిన మహానాలు అంటే మహాలక్ష్మి అయిన మహా అంట ఏ అంటాడు తప్ప అయ్యం అయ్యరాలు యా పెట్టాలి అయ్యదాలు భూమనైక సుందర్ భూవనైక సుందరి అయిన మహానాలు భువనైక సుందరైన మహాంత అంతే అంటాడు వాడికి తెలుసున్న విభక్తి అంతే సో అలాగే వాడేదో అంటూ ఉంటాడు అలా అన్నప్పుడల్లా or upayaka sakal padarthodha so they know very well what they want the devata understands them well and they understand the devata each other they know very well they understand each other very well you do service to me i am presently doing service to you you do service to me whereas swami devi ko darshanam chese laddu tene se hobbi lo konta vesinappudu they understand each other perfectly all right they don't have any ఎనీ డౌట్ అబౌట్ ఏమిట అండర్స్టాండింగ్ యథా పశువు ఏమం సదేవా పశువుకి దాణా పెట్టేది ఎందుకు ఆయన పాలుస్తుంది పాలు ఇవ్వట్టలేదనుకోండి పాలు ఇవ్వని ఆవుకి దాణా పెడతారా పెట్టదు దానికి ఏదో ఇంకా ఏదో అవతల పాలేస్తుంది ఏదో పెడతారు పాలు ఇవ్వన దానికి దాణా పెట్టాలి అలాగే బరువులు లాగని ఎద్దుకి తిండి పెట్టదు సో దీనికి తిండి వేస్ట్ అది దృష్టీ అమేజింగ్ దృష్ట ఈ వాక్యము నేను పబ్లిక్ లో చెప్పినట్లయితే చాలా గడబడేదు ఇది ఆఫ్ కోటెడ్ శంకరులు దీన్ని ఎన్నో సార్లు పోర్ట్ చేస్తూ ఉంటారు భాష అత్యిత్ ఆ బ్రహ్మవిత్ వాడు ఆ బ్రహ్మస్వరూపం తెలుసున్నవాడు కాకూడదు బ్రహ్మస్వరూపం తెలుసున్నవాడైతే ఈ భేద బుద్ధితో అలా ప్రవర్తించగలుగుతాడా వాడు అబ్రహ్మమిత్త అవ్వాలి కాబట్టి మేము అబ్రహ్మమిత్తులము మాకు బ్రహ్మాది తెలియదే బాబు అని ముందు మనం డిక్లేర్ చేసుకుని ఈ ద్వైత వ్యాపారంలో ప్రవేశించాలి అబ్రహ్మమిత్రులు అన్యాత్మనో వ్యతిరిత దేవతాముపాస్తే భాష రాస్తుంది వీడు తనకంటే భిన్నమైన దేవతని ఉపాసన చేస్తూ ఉంటాడు ఏ దేవతను ఉపాసన యాం కాంచి నేను చెప్పా కదా ఒక దేవత కాదు ఒకటి రెండవవుతుంది మూడోపు నాలుగో ఏదో ఆ సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేవతను ఉపాసన చేస్తాడు సో మేము గణపతి నవరాత్రిలో గణపతిని ఉపాసన చేసేవాడు రోజులన్నీ బాగా ఉంటాయి సరస్వతి పూజించేప్పటికి పుస్తకాలన్నీ ముందే ఇంకా ఇంకా పూజ రాకుండానే పుస్తకాలన్నీ కట్టలు కట్టేసి వేటమే పెట్టాడు అరే పాఠం చెప్తాను రా అంటే ఇంక ఇప్పుడు పుస్తకం లేదు పాఠం లేదని చెప్పేసి మీద కాబట్టి ఆడుతుంది వాళ్ళు ముందే కాబట్టి పూర్వప్పవాళ్ళు ఏమిటి రా పాపం వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు ఈ పూజలు ఎక్కడి వాళ్ళ పూజలు ఎరగదు తపస్సు ఎదుగుదురు తప్ప ఈ అతి తెలివితేటల పూజలు వాళ్ళు ఏమి పాపం నీ పూజలు ఎరుగుతుర వాళ్ళు అసలు ఎరగరు నేను చూశాను నేను ఒక తరం చూశాను నేను చూశానంటే నాతో పాటు మీరందరూ కూడా చూసి ఉంటారు అంటొచ్చి నేను చూసిన కొంత లోతు ఎక్కువ చూశానేమో నేను చాలా మంది కంట అయితే ఎంతో కొంతమంది నాకంటే కూడా ఎక్కువ లోతుగా చూసి ఇవ్వడం వచ్చు ఇప్పుడు మొదలైన మహావిద్వాంసులు వాళ్ళకి చేతనైంది ఉదయించే సూర్యుడికి అర్ధము గాయత్రి జపము ఎరుగుదురు తప్ప ఇన్ని పూజలు వాళ్ళు ఏమే కలరు వాళ్ళు పూజ చేయలేదు సరస్వతిని పూజ పిల్లలు పూజ చేసుకుంటుంటే ఏదో శుభం అండనే తప్ప పూలందరూ చేస్తుంటే కానివ్వండి తప్ప వాళ్ళందరూ వాళ్ళు పూనుకుని గాయత్రీ రపము అర్ఘ్యప్రదానము తప్ప ఇంత వాళ్ళు చేయలేదు నేను చూశాను అన్న కానీ అది వాళ్ళు అబ్రహ్మవి భేద వాళ్ళు సంసారులు లౌకిక దృష్టి బాగా పెరిగిపోయినటువంటి వాళ్ళు లోక దృష్టి బాగా పెరిగిపోయిన వాళ్ళు గురువులు అంటే గురువులు కూడా ఇలాంటి వాళ్ళే దొంద దొందే వీడికి తగ్గ గురువు గురువుకి తగ్గ శిష్యులు శిష్యులకి తగ్గ గురువు వీళ్ళు ఏం చేస్తారు నువ్వు దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు ఏ దేవతలు ఉపాసన చేస్తారు వ్యాంకాంచిత దేవత ఉపాస నా దగ్గరకు ఆ రెండవ వచ్చారు మేము ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాము మీరు దానికి అధ్యక్షులుగా ఉండాలి సరే మంచిది మీరు ఎంతో ప్రేమతో వచ్చారు నేను అంత నేను చేయలేకపోవచ్చు ఇంతకీ ఏ దేవత అంటే శీతలాదేవి యొక్క దేవాలయం నేనన్నాను ఇప్పుడు సరస్వతను లక్ష్మణము కృష్ణుడను రాముడను ఇన్ని ఉంటుంటే ఇవన్నీ వదిలిపెట్టి శీతలాదేవి దగ్గరికి ఎందుకు వెళ్ళేవంటే ఆయన అంటారు అన్ని దేవతలకి దేవాలయం ఉంది కానీ శీతలాదేవికి దేవాలయం లేదు కాబట్టి అది పెట్టాలి అని ఆయన కోరు సో అలాగే ఒక ఆయన అది ఆ ప్రాజెక్ట్ మధ్యలో అల్లిపోయినట్టుంది హైదరాబాద్ బయట సూర్యదేవాలయం కట్టడానికి పునాదిలోకి వేసి ఏదో కొంత ఆరంభం కూడా చేసి శంకుస్థాపన చేశాను ఆయన నన్ను మోసకపోతే నేను ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ డిస్మిస్ అయింది ఆయన ఉండేవారు ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో కలవ నేను అన్నామేమంటే సూర్యుడు రోజు ఉదయిస్తూనే ఉంటాడు అస్తవిస్తాడు రెండు సార్లు మనం ఆరాధిస్తే సందర్భము కాబట్టి గాయత్రి మంత్రంలో అభేదం ఉంటుంది గాయత్రి మంత్రంలో యోన్యాన్ని దేవత మళ్ళా నేను గమనించేవో లేదు గాయత్రీ మందిరం అంటే ఉదయించి సూర్యుడు నేను భిన్న భిన్నంలోనూ ఉండదు ఏకత్వాన్ని ప్రతిపాదించేదిగా ఉంటుంది ఫస్ట్ కాబట్టి సూర్యుడికి మళ్ళీ దేవాలయం ఎందుకండి అంటే చూడండి సూర్యుడిని దర్శించాలంటే అరసవల్లి వెళ్ళాలి ఇంకెక్కడా లేదు ఇక్కడ పెద్దది కడదాము కాదు నీ మధ్యన ఎక్కడో కూడా ఒకటి అది సరిగ్గా మనం బ్రహ్మాండమైన దేవాలయం అరసవల్లితో ఒకటిగా కట్టాలి అని పెట్టారు కాబట్టి యాకాంచిత్ దేవతాన్ని ఉపాసిస్తాయి అందులో దేవతను ఉపాసిస్తారు తర్వాత సన్యాసులు వేదాంతాన్ని బోధించే సన్యాసులు కూడా ఓ దేవాలయం ఉంటే చాలాన్నట్టుగా ఇంకో దేవాలయం కడతారు ఎందుకండి ఇలాగే దేవాలయం కడుతున్నారంటే ఏమంటారో తెలుసిన పది మంది రావాలంటే దేవాలయం కట్టాలయా అంటారు పది మంది రావడం ఎందుకండి అంటే లేక పది మంది రాకపోతే ఫైనాన్స్ ఉండదు ఏమీ నడవదు అంటే ఏమవుతుంది మీకు ఇట్లా ఆల్ బాయ్స్ డౌంట్లు కమర్షియల్ అప్రోచ్ పడుతుంది యూ కెనాట్ అమాయిండ్ మీరు దేవాలయముని పెట్టాక కామర్స్ లేకుండగా అది నడవదు అది దాని ప్రిన్సిపులే అలా ఉంది ఆఖరికి వేదంలో కూడా విత్తము లేనిదే కర్మ లేదని వేదమే చెప్పింది ఇంకా అగ్నిశ్రామం చేయాలనుకోండి వాడు దరిద్రుడు అయితే అది అగ్నిశ్రామం ఏం చేస్తాడు వారి దగ్గర ఎంతో కొంత సొమ్ము ఉంటేనే అగ్నిశ్రామం చేస్తాడు నేను అగ్నిశోమం చేయాలనుకున్నాను నా దగ్గర డబ్బు లేదు మీరు ఇవ్వండి అని చందాల వసూలు చేస్తే అగ్నిశోమం చేస్తాడు మొత్తానికి డబ్బు లేనిదే అసలు ఏది నడవదు అని కర్మ యొక్క స్వరూపంలోనే డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్నది దక్షిణ దేనిదే యజ్ఞము లేదు అంటే మీకు కర్మస్వరూపంలో మరి డబ్బు ఇన్వాల్వ్ అయ్యలేదు డబ్బు కానీ వస్తువు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి దేవాలయం పెట్టి నేను కామర్స్ ఉండదు మా దేవాలయంలో అనే మాట తప్పు వస్తారు వన్స్ యూ హ్యావ్ ఎ టెంపుల్ దర్ ఈస్ కామర్స్ నా ఏదో ఒక టెంపుల్ ఏదో శివుడో రాముడో ఏదో టెంపుల్ పెట్టి పెట్టుకోండి కొనే ఏదో ఒకటి ఉపాసనకి ఏదో ఇంతమంది చేతస్తో అక్కర్ లేకుండా కొనని ఇంకా అద్వైతం చాలా దూరంలో ఉండి మేము ఈ లోపల పెట్టుకున్నాము ఇంట్లోకే మంచిది ఒక దేవాలయం ఉండగా ఇంకోటి కడతాను శివుడు దేవాలయం ఉండగా శంకరాచార్యుల దేవాలయం ఉంటారు ఇంకెందుకు శివుడు ఉంటే శంకరాచార్యులు ఎందుకు మళ్ళీ రాముడు దేవాలయం ఉండగా హనుమంతుడి దేవాలయం కట్టారు ఎందుకు అలాగే మల్టిప్లికేషన్ డబులింగ్ ఆఫ్ ది ఎఫర్ట్ ఈనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కడతాం మేము శివ పరివార వాళ్ళందరూ ఆయా పరివారికి సంబంధించిన దేవాలయాలు కట్టుకుంటాం విష్ణు పరివార వాళ్ళు ఈ దేవాలయాలు కట్టుకుంటారు చాబడి క్యా బాత హే రోడ్డు మధ్యలో కూడా కట్టేస్తూ ఉంటారు అప్పుడు ఈ రోడ్డు మధ్యలో దేవాలయం కడితే దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలంటే ఈ ముస్లిమ్స్ చేస్తున్న దానికి ఇది కౌంటర్ కింద ఉండాల్సిందే అని సమర్థించుకోవాలి తప్ప దానికి శాస్త్రానికి సంబంధమే ఉండదు ఎవడో కవి దేవుళ్ళు రోడ్డున పడ్డారు అని ఒక వ్యాసాంగ దాన్ని రోడ్డున పడ్డారు అన్నదానికి శ్లేష కాబట్టి యాంకాంచి దేవతాముపాస్తే ఎలా ఉపాసన చేస్తారు స్తు నమస్కార యాగబల్యుపహార ప్రణిధాన ధ్యానాదినా ఉపాస్తే తుణభావముపగమ్య ఆస్ అదే ఉప ఉపాస్తే అన్నదానికి కూడా ఆయన పాపం విరిగిపెట్టుకుండగా చక్కటి అర్థాన్ని చెప్పారు సో స్తోత్రం చేస్తాడు ముందు స్తు భేదబుద్ధి అంతా కూడా స్తోత్రాలన్నీ భేద బుద్ధితోటే ఉంటాయి అంచేతనే ఈ పారాయణలు చేసేస్తూ ఉంటారు చాలా ఉత్సాహంగా నేను వాళ్ళతో చెప్తూ ఉంటాను అన్యాపదేశంగా చెప్తారు డైరెక్ట్గా చెప్పేస్తే వాళ్ళ మనసుకి కష్టం కలుగుతుందేమో మళ్ళీ ఈ దోష ఎంకు కదా అన్యాపదేశంగా సందర్భాన్ని బట్టి మేము ఈ పారాయణాలు చేస్తున్నాం ఆ పారాయణలు చేస్తున్నాం అంటే మంచిదండి మీరేం చేస్తారంటే మీరు చేస్తున్న పారాయణలో ఒకసారి ఒకసారి సరి ఆ యోగ్యమైన స్తోత్రాలని మీరు పారాయణ చేసుకుంటే బాగుంటుంది అంటే ఇలాగ ఈ స్తోత్రం పుస్తకాలు ఎక్కడ పెడితే అక్కడ కోటగుమ్మం ఇది గోపాలనికో వాళ్ళు ప్రచురించినవి చాలా ఉంటాయి దాంట్లో వాళ్ళ కనపడ్డ పారాయణ అన్నీ పెడతారు వాళ్ళు కనపడ్డ స్తోత్రాలన్నీ వేసి వంద పైజలు తయారు చేసి ప్రింట్ చేసి మన ముఖాన్ని పారేస్తారు అవన్నీ మీరు పారాయణ చేసేటం పద్ధతి కాదయ్యా ఆ చేసి పారాయణ చాలా యోగ్యంగా ఇన్స్పైరింగ్గా ఉండాల్సిందే అని అన్యాపదేశంగా చెప్తూ ఉంటా కాబట్టి స్తోత్రాలు నమస్కారాలు నమస్కారాల్లో మళ్ళీ మూడు సార్లు తిరగడం పదిహేను సార్లు పద్దెనిమిది సార్లు తిరగడం నూటెనిమిది సార్లు తిరగడం మోకాళ్ళ మీద తిరగడం దొల్లేశో తిరగడం ఎన్నెన్నో నమస్కారాలు ఉన్నవి తర్వాత యాగ దేవతోద్దేశమైన ద్రవ్యత్యాగో యాగ ఆ దేవతను ఉద్దేశించి ద్రవ్యాన్ని అంటే పదార్థములను ధనమును విడిచిపెట్టుకుంటా దాన్ని యాగము లి బలి అంటే ఆహారం నైవేద్యం దేవతకి నైవేద్యం బలి ఉపహార ఆ దేవతకి పూలమాల గంధము లేకపోతే జువ్వాది పునుగు ఇవన్నీ ఉపహారాల్లోకి వస్తాయి లేకపోతే వచ్చి కవచము దేవుడికి కవచం దేవుడికి కవచం ఎందుకండి ఆ కవచం బంగారంలో చేయడం ఉన్న నేను శివాలయంలో స్వామిజీ శివుడికి కవచాన్ని మీ చేతుల ద్వారా ధరింపజేయండి అనుకోరు నేను అయోగ్యుణ్ణి నేను దీనికి తగిన వాడిని కాదు నన్ను పట్టుకుని వీళ్ళు ధరింపజేయమంటున్నారు ఇటు వీళ్ళ మాట కాదనిలేను అటు చేస్తున్న పని మీద నాకు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నాను ఆ శివా నువ్వే నువ్వే క్రియేట్ చేశావు నువ్వే దీనికి పరిష్కారం చూసుకోవాయా అది ఒక దండం పెట్టి ఈ కవచాన్ని తీసుకెళ్ళి శివుడికి పెట్టడం అందుకంటే మనం ఏం చేస్తాం నమస్క వచినే చా అని కదా అంటే దాని అర్థం అది కాదురా బాబు నువ్వు నమస్కవచినే బినే చెక్క బిల్మినే చక్క వచినే చా అని ఉంటుంది దాని అర్థం ఇది కాదు నువ్వు మళ్ళీ అలాంటి దాంట్లో దిగి నాకు నువ్వు అర్థం చెప్పి ప్రయత్నం చేయకు అది కాదా అర్థం అన్న సరే పోలేడు కానీ వాడిని వాడి వీటితో పెట్టుకోద్దు పదవడి అక్కడ అర్థం ఏమిటంటే యుద్ధరంగంలో కవచం వేసుకుని యుద్ధం చేసుకున్న వాళ్ళు ఆ యుద్ధం చేస్తూ ఆ బల్లెంతో దేనితోటో శత్రువుని సంహారం చేసేటువంటి ఆ వ్యక్తి ఆ రుద్రుని యొక్క స్వరూపము అర్థం అంతే తప్ప ఈయని కవచం వేసి కూర్చుంటాడని కాదు సందర్భం లేకుండా ఉడికే అలా కోర్టు చాలా తప్పుగా వ్యాఖ్యానం చేయడం మంత్రాన్ని తప్పుగా వ్యాఖ్యానం చేస్తే అది పద్ధతి కాదుగా మొత్తానికి ఉపహారము ప్రణిధానము ధ్యానము ధ్యానము అంటే మనస్సుతో భావన చేయుట ఇక ప్రణిధానము అంటే ఏమిటి శరణాగతి అది ప్రణిధానము అంటే శరణాగతి యా ఏదో ఇవన్నీ రాసి పెట్టాము లేకపోతే శరణాగతి సరిపోతుంది శరణాగత అంటే మామూలుగా ఈ వీటన్నిటికంటే కొంచెం హయ్యర్ స్థాయిలో ఉంటుంది అదొక ప్రత్యేకమైన ప్రక్రియ ఇవన్నీ వీళ్ళు చేస్తారు ఇవన్నీ చేస్తారు వీటన్నింటితోటి ఉపాస్తే ఉపాసన చేస్తూ ఉంటారు సో ఉపాసన చేయడం అంటే ఏమిటండి ఉపాస్తే అంటే అనగా ఆ దేవతకు దాస్యభావమును పొంది ఉండును అని అర్థం గుణభావము అంటే దాస్యం గుణ అంటే సెకండరీ ఇప్పుడు మాస్టర్ ఉంటాడు ఓ డ్రైవర్ని అపాయింట్ చేసుకుంటాడు దాంట్లో ఇప్పుడు డ్రైవర్కి మాస్టర్కి ఉండే రిలేషనే దేవతకి వీడికి ఉండదు అలా చెప్పాలి ఎందుకని పశు సరిపెట్టాలి కదా దీన్ని పశు దృష్టాంతం కాబట్టి ఆ దేవతకి నేను దాస్తున్నాను అంటే కాబట్టి వీడు పేరు కూడా అలా సో మొన్న కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళ సంస్థకి వెళ్ళి రెండు రోజులు ఉండి వచ్చాం భోజనాలు అవి చాలా బాగుంటాయి అసలు కర్ణాటక అంటేనే భోజనం బాగుంటుంది ఇంకా కృష్ణా కాన్షియస్నెస్ అంటే భోజనం ఇంకా చాలా బాగుంటుంది సో ఆ భోజనాలన్నీ చేసి సంతోషంగా ఉండి వచ్చాం అక్కడ ఉండే స్వాములందరికీ దాస పేరు ఉంటుంది అంబరీష దాస సో శ్రీకృష్ణ దాసో ఇంకా అన్నీ దాసయే ప్రతి దాసులే సో కనక దాస అది దాన్ని గుణభావం ఉపగమ్యుతనే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజీలు తీయడం ఇలా ఇలా కొట్టుకోవడం ఆ తర్వాత ఇలా పెట్టి గుంజీలు తీయడం ఇవన్నీ చెంపలు వహించుకోవడం ఇవన్నీ దాస్యభావాన్ని సూచిస్తాయి ఆ విధంగా చేస్తాడు ఇవన్నీ చేస్తాం దీనికి ఉపాసన అంటే ఇదంతా చేస్తాడు ఇది చేసేప్పుడు వీడి దృష్టి ఎలా ఉంటుంది అన్య అసౌ ఈ దేవత దేవత ఇతరము అంటే ఏమైంది అక్కడికి అనాత్మ అనాత్మ అయింది దేవత అనాత్మ అంటే ఏమవుతుందో తెలిసినా జడమవుతుంది దృశ్యం అవుతుంది నశ్వరం అవుతుంది మరి ఇవన్నీ ఇంప్లికేషన్స్ అన్నీ ఎవడు పట్టించుకుంటాడు పఠించుకుంటాడు మత్త పృథక్ నేను వేరు నాకంటే భిన్నంగా ఈ దేవత నెమ్మది భేద దృష్టి అలాగే అన్యోహమస్మి అధికృత ఈ దేవత కంటే భిన్నంగా నేనున్నాను కొని నేను భిన్నంగా ఉన్నా నేను ఉపాసన చేస్తున్నా కొని వీళ్ళందరూ కూడా భిన్నంగా ఉండి వాళ్ళు ఉపాసన చేయొచ్చంటే వాళ్ళకి అధికారం లేదు లేదు ఒకటి దాంట్లో వాళ్ళకి అధికారం లేదు నాకే అధికారం ఒక ఆయన ఇంకో పెద్ద పీఠాధిపతిని అడిగాను నేను శతచండి చేద్దామనుకుంటున్నానండి మీరు అనుగ్రహించాలి అని అడిగాడు ఆయన ఊ అంటాడనుకుని నేను అడిగాడు ఇప్పుడు ఏదో మంచి మంది చేస్తా ఉంటే తుమ్మరు కదా ఊ అంటారనుకుని ఆయన ఏం చెప్పారో తెలుసిన శతచండికి నీకు అధికారం లేదు ఏకచండి చేయి చాలు నీ నీ చాలు నేను చెప్పాడు పాపం చిన్న బుచ్చుకుని వచ్చేసాడు వచ్చేసి మేమాంసలో పడ్డారు ఇప్పుడు ఏకచండి చేయటమా శతచండి దశ లేదు దశ లేదు మధ్యలో చండీ యాగము శత చండీ యాగమే దశ చెండి అక్కడ నేను వినలేదు ఉంటూ ఉండదు ఓకే ఇష్ట ఆయన అల్లాడిన ఎందుకు ఈయన డబ్బున్నవాడు చేయాలని ఉత్సాహం ఉంది చేమని చెప్పొచ్చు కదా నువ్వు ఇప్పుడు ఆయన ఆయన చేయమని అక్కర్లా ఈయన చేస్తారనుంటే నీకు అధికారం లేదన్నాం ఇంకొక ఆయన వెళ్ళి నేను పదివేల చెండి అయుత చండి చేస్తా మంచిది చేయమని చెప్పాను చూడండి ఇలాగా అధికారం ఉందని అధికారం లేదని తెలియజెప్తూ ఉంటాను ఇప్పుడు శివుడికి అభిషేకం చేయాలంటే నీకు అధికారం లేదు పొమ్మన్నా స్త్రీకి అధికారం లేదన్నా స్త్రీని పట్టుకుని నీ భర్తతో పాటు వస్తేనే నీకు అధికారం నీ నా భర్త లేదు అంటే ఇది అంటే ఇంక భర్త రెక్కడికి పట్టుకు అయితే నీకు అధికారం లేదు అని తో కొట్టి ఈ రకంగా ఈ భేద బుద్ధిలో ఉండే సమస్యలన్నీ అధికృతరుతున్నాను కాబట్టి నేనే ఈ దేవతని చేయాలి పూజ ఉపాసన చేయాలి నాతో పాటుగా ఇతర అధికారము గల వాళ్ళు ఉపాసన భేద బుద్ధి ఎలా ఉంటుందో దేవత కంటే భిన్నంగా నేను ఉన్నానో అందరూ కూడా దేవత కంటే భిన్నంగానే ఉన్నవారు అవుతారు మళ్ళీ భిన్న అందరూ భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళందరిలోనూ డివిజన్స్ వస్తాయి ఆ డివిజన్స్కి బేసిస్ ఏమిటి ఇది అధికృత తర్వాత మయామై రుణివత్ ప్రతి కర్తవ్యం ఇత ప్రయ వీడికి కాన్ఫ్యూ వీడికి ధారణ ఖచ్చితమైన అవగాహన అంటే ఫిక్సేషన్ ఉంటుంది ఏమని నేను దాసుడను అల్పుడను ఈ దేవతను నేను ఉపాసన చేసి తీరాలి చేసే అధికారం నాకు ఉన్నది రుణం తీసుకున్నప్పుడు ఇవ్వడం అనే పని ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ దేవతకి నేను రుణపడి ఉన్నాను కనుక రుణం తీసుకున్నవాడు రుణం తీర్చినట్టుగా ఈ దేవతకి నేను పెట్టిన మొక్కులన్నిటినీ కూడా తీర్చి తీరాలి మొక్కు మరి రుణి అంటే అదే కదా అని చెప్పి నేను మొక్కు మునప్పుడు కంగారు పడి మొక్కుపోకూడదు నేను చిన్నప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటానని మొక్కుకుంటూ ఉండేవాడిని ఆఖరికి కొబ్బరికాయ కొట్టి లోపల మళ్ళీ ఇంకో ముక్కు ఇంకో సమస్య వచ్చి ఇంకో ముక్కు రెండు మళ్ళీ ఇంకో సమస్య వచ్చి ఇంకో ముక్కు మూడు నాలుగు ఐదు అలా పడబోతు కొబ్బరికాయ ఎప్పుడు పడుతుంది అది సవాల్సి తెచ్చేది ఈ సమస్యని మా అమ్మగారికి చెప్పారు ఇలా పన్నెండు కొబ్బరికాయలు నేను బాకీ పడ్డాడు విగ్రహించి దీనికి ఉపాయం ఏమిటి ఎక్కడి నుంచి తెస్తాము అంటే నువ్వు చింత చెయ్యకు పండగ రాబోతుంది ఇప్పుడు ఇవాళ కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ కొట్టే సరే రకొట్టే ఒకటి అయిపోయింది ఇంకేం మిగిలే సరే రేపు పండగ రాబోతుంది దానికి ఆ కొబ్బరి తోటి చేసేటువంటి అది తీయటి పదార్థం అది చేయాలి దానికి ఆరు కొబ్బరికాయలతో చేయాలని మా అమ్మగారు నిర్ణయించుకున్నారు లేదా వీడు ఎక్కడ ఉన్నాడు పిలవండి అని ఆరు కొట్టేసి అమ్మాయ్యా అక్కడికి పన్నెండు అలా ఐదులోకి వచ్చింది అని అలాగా ఇది ఉంటుంది రుణీవతు ప్రతి కష్టం అంటే మరి వైతబుద్ధి అంటే ఎలా ఉంటుంది కేవలం ప్రత్యయస్థానం వాడి నమ్మకం ఖచ్చితమైన ధారణ ఫిక్సేషన్లా ఉంటుంది అలా పెట్టుకుని ఉపాస్తే వాడు ఉపాసన చేస్తూ ఉంటాడు ఉండండి వాడు ఏదో ఉపాసన చేసుకుంటున్నాడు దాంట్లో తప్పే ఉంది తప్పేం లేదు తప్పుందని ఆయన చెప్పట్లేదు నేను చెప్పట్లేదు కానీ మరి చెప్పక తప్పనే విషయం ఒకటి ఉన్నది అదేమిటంటే నసం ప్రత్యయ వేద విజానాతి తత్వం వాడు యథార్థమును ఎదురువాడు వాస్తవికమైన తత్వాన్ని వాడు వాడు ఏదో ఒక భావనలో కర్మలను చేసుకుని దాని ఫలాన్ని వాడు పొందవచ్చును కూడా కానీ తత్వము అంటే ఉన్న వస్తువు ఏది దాంట్లో ద్వైతమా అద్వైతమా ఈ విషయాన్ని ఏమీ కూడా వాడు కాదు తెలియని వాడు అన్నామే కానీ వాడు చేస్తున్నది తప్పనేమీ ఇప్పుడు ఈ ఈ పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే ఈ పళ్ళు తోపుకోవడానికి దానికి ఏదో ఈ పళ్ళ పెట్టి ఆ పళ్ళ పెట్టి ఏదో తోవ్వకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు తర్వాత ఆ పళ్ళకేమో సమస్యలు వస్తే డాక్టర్ల చుట్టూ తిరగలేక చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటారు తప్పేమైనా చేస్తున్నారు తప్పేం చేయట్లేదు తెలియదు తెలియకపోవడం తప్పంటే అప్పుడు తప్ప నాకు తప్ప తెలియకపోవడం అనే మహాదోషము అదే అనే దోషము వారి ఎందుకు కలదు తెలుసుంటే ఆ భేద బుద్ధితోటి ఎందుకు వ్యవహరిస్తారు తెలియకపోవడం చేత అలా ఈ పాఠం ఎలా ఉంటుందో ఏదో నాలుగు కోటల మధ్యనే చెప్పుకుంటున్నాం కనుక సరిపడింది ఇదే ఏదో సీతారామ కళ్యాణం అక్కడో చెప్పినప్పుడు చేసినప్పుడు స్వామిజీ మీరు అనుగ్రహ భాషణ ఇవ్వండి అన్నప్పుడు ఇవి చెప్పామనుకోండి అనుగ్రహ భాషణలో అలా కల్లో అయిపో అంటే సమాజము ఈ ద్వైతవాదుల యొక్క ఈ సెరిమొనీస్ అండ్ రిచువల్స్ కారణంగా శాస్త్రమునకు చాలా చాలా దూరం వెళ్ళిపోయింది ఒకప్పుడు వాళ్ళు చేసే కర్మలన్నీ అటు ఇటుగా ఉండేవి అది కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అద్వైతంలోకి దాన్ని ప్రవేశ తీసుకొచ్చేయచ్చు మరీ మూర్ఖంగా ఉంటేనే ద్వైతంలోకి వెళ్తుంది అన్నట్టుగా ఉండేవి కర్మలు ఇప్పుడు ఇంకా అది ఏం లేదు కరోనా శివలింగం ఉండేది దానికి లోపమే ఉండేది కాదు శివలింగమే ఉండేది ఆ లింగానికి శివో భూత్వా శివం ఏదేక అనే ఓ మాట అనేవాడు వీడు శివుడ ముందు వీడు నేనే శివుణ్ణి అని కూడా న్యాసం చేసుకుని ఆ శివుడిని పెట్టుకున్నట్టుగా ఆ బూడిదంతా రాసుకుని రుద్రాక్షలు వేసేసుకుని నేనే శివుణ్ణి అని అనుకుని అప్పుడు ఆ శివుడికి అభిషేకం చేసుకుని ఉండేవాడు ఈ అభిషేకంలో అథయోన్యాన్ దేవతాము పాస్తే అన్యోసవన్యోహమస్ని అన్నట్టు ఉండేది కాదండి ఏదో ఒక ధోరణిలో పోయిది ఆ ధోరణిని కొంచెం సంస్కరిస్తే అద్వైతంలోకి వచ్చేస్తుంది దాంతో అద్వైతం యొక్క ఛాయలు ఉండేవి ఆ ఛాయలను నిలబెట్టుకుంటూ తను సో తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యా నమ ఆ పరబ్రహ్మ ఇక్కడ అంగృష్టముల ఎందుకలడు తత్సవితు బ్రహ్మాత్మనే హృదయాయ నమ వరణ్యం విశ్వాత్మనే శిరసే స్వాహ అంటే ఈ విధంగా ఆ దేవతలను తనయందు భావన చేసుకుంటూ బయట విగ్రహం ఏదో విగ్రహం కాదు లింగం ఉండిది లింగానికి అభిషేకం చేసినా తనయందు భావన చేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు ఏమైపోయింది దాన్ని కొంచెం దాన్ని సంస్కరిస్తే దాంతో గాయత్రి జపం చేసిన వాడిని అద్వైతంలోకి తీసుకురావటం కష్టమేమే కాదు ఎందుకంటే ఆ మంత్రంలోనే అద్వైతం బాగా దృఢంగా ఉన్నది కనుక సంస్కరిస్తే వాడు దీంట్లోకి తేలిగ్గా రాగలుగుతారు అలా ఉండేది ఈ ద్వైతవాదులు వచ్చేసి ఈ కర్మకాండలంతా కూడా ఎలా తయారు చేశారంటే చుట్టుపక్కల ఎక్కడైనా అద్వైతం అనేది కనపడితే దాన్ని పొడి చేసేసి దాన్ని సర్వనాశనం చెడగొట్టేసి అది చుట్టుపక్కల ఎక్కడా రావడానికి ఇంకా వీలు అద్వైతం అనే మాట దరిదాపులకి రావడానికి వీలు తయారు చేసి పెట్టారు కర్మకాండని అంచేతనే విద్వాంసులు వీళ్ళు ఈ ద్వైతవాదులు చేసేటువంటి కర్మకాండను చూసి మెచ్చారు ఎన్నడు మెచ్చారు ఏమిట్రా వీళ్ళ మోహం ఇలా ఉంది వీళ్ళ కర్మ ఈ స్త్రీ మునిస్తేమిటి ఈ కర్మలు ఇలా తయారు చేశారు ఏమిటి అని వాళ్ళు వ్యతిరేకిస్తారు ఇది చెప్పే కదా మన వేదంలో స్వర్గం అంటే దేవుడు ఉండే చోటు కాదు అది జూడో క్రిస్టియన్ థాట్ ఆ భావజాలము వచ్చి ఈ ద్వైతవాదాన్ని బాగా ప్రచారాయి కలి అంటే ఇదే కలి కలికాలం దీన్నే కలి అంట ద్వైతానికే కలి అని కలి కలహ కదా కలహ కలహం ఎప్పుడు వస్తుంది భేదబుద్ధిని వస్తుంది నా స కేవలం ఏవూ అవిద్వాన్ అవిద్యా దోషవానేవా ఈ రకంగా భేద బుద్ధితో ఉపాసన చేసేవాడికి తత్వము తెలియదు అన్నారు అంతేనా వాడి దోషం ఇంత మాత్రమే మీరు అనుకోద్దు తత్వము తెలియకపోవడము అనే అది అంత పెద్ద దోషమేం కాదు ఏం అనేది ఎవరికైనా అవచ్చే ఉంది అందరూ విద్వాంసులు అయిపోరు ఒకేసారి తెలియకపోతే తర్వాత తెలుసుకుంటారు కదా అది పెద్ద దోషం అన్నానికి లేదు కానీ వాళ్ళ దోషం అక్కడతో ఆగలేదు వాళ్ళ దోషము కేవలము తత్వము తెలియకపోవటమాత్రమే అని కాదు మరింకేమిటి అంటే మరి ఇంకేమిటి ఇంకేమిటంటే యథా పశువాది వాహనదోహనాద్యుపకారై ఉపభుజ్యే సహాజ్యానేోపకారై ఉపభో ఏకైక దేవాదీనా ఇప్పుడు ఎలా అయితే పశువు అంటే ఆవు కానీ ఎద్దు కాని ఎద్దు అయితే బరువులు లాయుట ఆవైతే పాలన ఇచ్చుట మొదలైన ఉపకారములతో నాతో ఒక ఆయన చెప్పారు ఏమంటే ఎద్దే కానక్కర్లేదు బండి కట్టడానికి ఆవును కూడా కట్టేయొచ్చు మీద వుని బండి కట్టేస్తారంటే కట్టేస్తాం మేము అలా కట్టి వాళ్ళం పాలిస్తున్నంతసేపు ఇంట్లో ఉంటుంది పాలిస్తుంది పాలివ్వడం మానేస్తే బండి కట్టేయడం ఆవు నేను ఆశ్చర్యం లేదు కాబట్టి గవాది వాహన దోహనాద్యుపచ ఉపకారై ఉపబుద్ధి సో ఆ పశువుని మనము ఆ పశువుల యొక్క శ్రమని మనము ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా సో దాన్ని తెలుగులో జాగ్రత్తగా అనువాదం చేయాలి మానవుడు ఈ లోకంలో ఎద్దులచే బరువులను మోయించును ఆవు పాలను పితికి భుజించును ఉపభోగ్యం అంటున్నారు కదా పాలను పితికి భుజించును అంటే పాలని త్రాగుతారంటే మీరు అలా అందించకూడదు కాగిత పెద్ద అంతా కూడా భోగంలోకే వస్తుంది ఓకే భూజించు ఎందుకంటే అక్కడ పదం ఉపభోజ్య భోక్తవ్యత ఉపభోక్తవ్యా నుండి పూజించును ఇతర పశువులను కూడా అటులనే తన భోగము కొరకు వినియోగించుకును ఇతర పశువులు అంటే ఇప్పుడు గొర్రెలు ఉన్నాయనుకోండి వాటి ఊలు తీసి దాంతో వస్త్రాలను తయారు చేసుకోవటం అలాగే వినియోగించుకుంటాడు అది పశువు ఇంకా ఈ ఉపాసన చేసి ఏం చేస్తున్నాడు దానికి దృష్టాంతం ఆ ఉపాసకుడు యజ్ఞము శ్రాద్ధము మొదలగు అనేకములకు ఉపకారములను చేసి పెట్టుతు యజ్ఞం చేస్తాడు దేవతలకి సమర్పిస్తాడు శ్రాద్ధం చేసి పితృదేవతలకి సమర్పిస్తాడు ఈ విధంగా ఉపకారం చేస్తాడు కావున కర్మల ఎందు యోగ్యత గల కూడా దేవతలు పితరులు మొదలుగు వారికి ప్రయోజనములను అన్నింటినీ సమకూర్చిపెట్టే పశువు వంటి అనే అర్థము జరపడింది అదే చెప్తున్నారు జ్యాది అనేక ఉపకారై ఉపభోక్తవ్యత్వాడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఉపకారం చేసి అన్ని దేవతలకు ఎకైకైనా దేవాధీన ప్రతి ఒక్కరికి ఏకైకైనా అంటే దానికి మరి అర్థం కావాలి కదా ప్రతి ఒక్కరికి ఆ ఉపాసకుడు అంటే దేవతలు పితరులు మొదలైన వారిలో ప్రతి ఒక్కరికి దేవతలకి హోమం మీరు పూజ చేసేప్పుడు ఓ దేవతకి పూజ చేస్తే సరిపడదు ఇంకో దేవతకు కూడా చేయాలి ఓపిక లేదండి అంటే కుదరదు ఓపిక తెచ్చుకొని చేయాల్సి ఉంది కృష్ణానంతం చేసి చేతులు కొడుకుంటారంటే కుదరదు అటు అన్నవరం ఆయన్ని సంతోషపెడితే ఇటు కూడా సంతోషపెట్టాలి కాబట్టి వెంటనే వెంకటేశ్వర స్వామికి మళ్ళీ వాళ్ళు పెట్టాలి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఏదో దీపారాధన అదే చేయాలి చేసిన తర్వాత ఇంకా లేవండి భోజనం చేద్దామంటే పునఃపూజకి రెండు పిలవండి అంటాడు మళ్ళీ మళ్ళీ పునఃపూజే ఎంతవరకు చేసిన పూజ జరపడలేదా రెండు గంటల కూర్చుని పూజ చేస్తే ఆయన అప్పుడే మొక్కల ఉప్పులతో లేచి నిలబడితే పొట్టి మధ్య ఆయన మళ్ళీ పునఃపూజకి ఐదు కూర్చోబెట్టడం మళ్ళీ పునఃపూజ ఏం పునః చేస్తారు మళ్ళీ ధ్యాయాన్ని అవాహయాన్ని పాడిన పాటే మళ్ళీ పాడడం మళ్ళీ అక్షతలు ఇది అది ఈ విధంగా ఒక్కొక్క దేవతకి వేరువేరుగా పూజల్ని వాటిని వీడి చేస్తూ ఉంటాడు ఆ దేవతలకి సర్వీస్ చేసి పెడుతూ ఉంటాడు పశువు చేసి పెట్టినట్టు కదా అత పశువు ఇవా సర్వార్థసు కర్మసు అధికృత్య వీడి అధికారాన్ని శంకరులు తేల్తి మావేశారు నాకు అధికారం ఉన్నది వాడికి అధికారంలో ఏదో అంటే అది ఎలాగంటే ఎద్దు ఈ బరువును మోయడానికి నాకే అధికారం ఉంది తప్ప మరి ఎవరికీ లేదని చెప్పినట్టు అయింది ఆవు వీడికి పాల ఇచ్చి వీడి కడుపు నింపే అధికారము నాకే కలదు ఎద్దు ఆ పని చేయలేదు అని ఆవు అంటుంది నేనే బరువులను మొయ్యగలుగుతాను ఆవు మొయ్యలేదు అని ఎద్దు అనుకున్నాం అలాగే వీడు ఈ దేవతకి హోమం చేసే అధికారము నాకే ఉంది ఇంకే మిగతా వాళ్ళకి ఎవరికి లేదు అంటే ఈ చాకరీ చేసేటువంటి అధికారం నాకు తప్ప ఇంకెవాళ్ళకి లేదు అని అభిప్రాయం కాబట్టి ఆ అధికారం కూడా ఆ స్థితికి చేయటం లేదు ఇంకా ఈ ఉపనిషత్తులన్నీ ఇలా జరిగిన తర్వాత వాడు సన్యాసం పుచ్చుకు తప్ప ఇంకా దేనికి పనికిరాడుతాడు ఇంకా వాడు ఏం కర్మలు చేస్తాడు అంచేతనే నేనేం చేశానంటే ఇవన్నీ మనస్సులో పెట్టుకునే దీనికి ఒక పరిష్కారాన్ని నేను తయారు చేసి పెట్టాను ఆ పరిష్కారం ఏమిటంటే మీరు ఎవళ్ళని నిందించనక్కర్లేదు ఎవళ్ళని కాదనక్కర్లేదు మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ దేవతారూపాన్ని చూసినా ఓంకారము కంటే భిన్నము కాదు నేను శాస్త్రీయంగా చెప్పాను మైత్రి ఉపనిషత్తు మాండవత్యోపనిషత్తు సారాన్ని తీసి మీకు చెప్పాను కావాలి దేవత ఏదైనా పురుష దేవత స్త్రీ దేవత అవన్నీ మనం పెట్టుకున్న భేదములే తప్ప తత్వంలో స్త్రీ పురుష భేదమేమీ ఉండదు కాబట్టి దేవత ఎవరైనా ఏదైనా ఓంకార స్వరూపమే ఓంకారము ప్రాణశక్తి రూపంగా చైతన్య శక్తి రూపంగా నా హృదయముందు ప్రకాశిస్తూ నాకు చూపుయ్ చూపునకు చూపుయ్ ప్రకాశిస్తూ ఉన్నది ఆ విధంగానే దేవతని భావన చేసి పూజాధికము చేసుకోవాలి చేసి పూజాధికము ద్వైతాన్ని సమర్థించేదిగా ఉండరా ద్వైతాన్ని సమర్థించేదిగా ఉండాలి శివుడికి అభిషేకం చేశాక మంచిది చేసుకోవాలి విష్ణువుని పుష్పాలతో పూజ చేస్తారు చేసుకోవాలి ద్వైతాన్ని సమర్థించేదిగా మాత్రం అసలు పూజాధికము ఉండకూడదు రేపు పొద్దున్న ఈ ద్వైతము బిసికుపోయి అద్వైతానికి అడ్డుపడేటిగా పూజాధికము ఉండరాదు ద్వైతము అద్వైతానికి మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉంటే దాని నుంచి అద్వైతంలోకి మీరు ప్రవేశించగలుగుతారు అద్వైతంలోకి వెళ్ళడానికి వీలు లేని విధంగా మన మన పీఠాధిపతులు వీళ్ళు తయారు చేసి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అద్వైతం అంటే వాళ్ళకి ఒంటికి కారం రాసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ బుద్ధిని వాళ్ళు ఆ ద్వైత భావనతోటి బాగా ఫిక్స్డ్ చేసి పెట్టారు అద్వైతం అనేది ఒక తప్పు మాట ఉచ్చరించకూడని మాట ఉచ్చరిస్తే స్నానం చేసి రావాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు చేసే కర్మలు అలా ఉంటాయి దేవుడికి పెళ్లి అంటారు వీడు దేవుడికి పెళ్లి చేస్తారు మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న దేవుడితో మీకు అద్వైతం ఎక్కడ పుడుతుంది చాలా ఇష్యూస్ వస్తాయి దేని ఫోర్ కర్మలు ఏవైతే అద్వైతానికి సుతరామో అడ్డుపడిపోతాయో వాటిని దూరంగా పెట్టాలి కామ్యకర్మలన్నీ కూడా అద్వైతానికి అడ్డు చాలా విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటాము ఎల్లుండి క్లాసులో